అట్టెనీ సుకృతము ఆ పన్నుని రక్షించితే చుట్టమ మునీవే కృపచూడగదవయ్యా వరద మునిగే వాని దరినుండేవాడు వెరవక చేయిచ్చి వెళ్లదీసును మరచి అజ్ఞానములో మగ్గుచునుండేటి నన్ను ఎరిగిన సర్వేశ్వర ఎత్తి కామవయ్యా అట్టెనీ సుకృతము ఆ పన్నుని రక్షించితే చుట్టమ మునీవే కృపచూడగదవయ్యా చులుకగాని వానికి సుఖియైన వైద్యుడు బలువైన మందిచ్చి మృతికించును కొలయైన పాపముల గుంకుచు నుండేటి నన్ను ఇలధర నామామృతమిచ్చి కావవయ్యా అట్టెనీ సుకృతము ఆపన్నుని రక్షించితే చుట్టమవు నీవే కృపచూడగదవయ్యా నిరుపేదయైన వాని నిండిన ధనవంతుడు అరసి లేములు మన్పి సరిననాధుడనై జొచ్చితి నిన్ను హరి శ్రీవెంకటేశ మేలందించి కావవయ్యా అట్టెనీ సుకృతము ఆ పన్నుని రక్షించితే చుట్టమము నీవే కృపచూడగదవయ్యా